శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చివరి చిత్రమైన శ్రీ వేదాంత పంచదశి మహావాక్య వివేకమనపడు పంచమ ప్రకరణము ఇందులో శ్రీ విద్యారణ్య గురుదేవులు నాలుగు వేదాలలోని నాలుగు మహావాక్యాలను వివరిస్తూ ఒక్కొక్క వేదంలోని ఒక్కొక్క మహావాక్యం తీసుకొని ఒక్కొక్క మహావాక్యమునకు రెండు రెండు శ్లోకాల చొప్పున చెప్తూ ఉన్నాడు మొత్తము ఈ ప్రకరణంలో ఎనిమిది శ్లోకాలు మాత్రమే ఉంటాయి కేవలం మహావాక్యాల యొక్క విచారణ మాత్రమే చేసినాడు ఇందులో అయితే ఈ ఎనిమిది శ్లోకాలు కూడా విద్యారణ్య గురుదేవుల యొక్క స్వీయ శ్లోకములు కావు సొంత శ్లోకములు కావు సుఖరహస్యోపనిషత్తులో ఉన్నాయి ఈ శ్లోకాలు ఆ ఉపనిషత్తులోని శ్లోకాలను తీసుకొని ఇక్కడ పృథక్ ఐదో ప్రకరణముగా పొందుపరిచాడు ఈ వేదాంత పంచదశి అనేటువంటి గ్రంథంలో ఇక వాటిపైన శ్రీరామకృష్ణ వారు కూడా చక్కగా వ్యాఖ్యానం చేయనున్నారు మనము క్రమంగా తెలుసుకుందాం ఓం శ్రీ పంచదశి అహావాక్య వివేక పంచమ ప్రకరణం శ్లోకం చదవండి ఏనే క్షతే శృణో తీవ్యాతి తత్ప్రజ్ఞానము దీరితం ఏన ఇదం ఇక్షతే శృణోతి జిఘ్రతి వ్యాకరతి చ స్వాదు అస్వాదు విజానాతి తత్ ప్రజ్ఞానం ఉదీరుతం ఏ చైతన్యము చేత పురుషుడు రూపాదులను చూస్తున్నాడో శబ్దము వింటున్నాడో గంధమును ఆగ్రాణిస్తున్నాడో శబ్దమును చెప్పుతున్నాడో మరి రుచికరమైన అరుచికరమైనటువంటి పదార్థాలను తెలుసుకుంటున్నాడు అంటే రసజ్ఞానము ఏ చైతన్యం చేతనైతే కలుగుతున్నదో ఆ వృత్తి ఉపలక్షితమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది ప్రజ్ఞానం అనబడుతుంది అని శ్లోకం యొక్క అర్థం అయితే ఈ మొదటి రెండు శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇది ఋగ్వేదం యొక్క మహావాక్యమైనటువంటి ఐతరి ఉపనిషత్ అంతర్గతమైన ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యమును వివరిస్తున్నాయి మొదటి రెండు శ్లోకాలు ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యంలోని ప్రజ్ఞానం అనేటువంటి శబ్దాన్ని ఈ శ్లోకం ద్వారా చెప్పినాడు సకల జ్ఞానాలు మనకేవైతే కలుగుతున్నాయో శ్రోత్ర తక్కువ చక్షు జిహ్రాణ పంచ జ్ఞానేంద్రియాల చేత జ్ఞాన రూప వ్యవహారం అవుతుంది ప్రపంచ కర్మేంద్రియాల చేత క్రియారూప వ్యవహారం అయితుంది ఈ సకల వ్యవహారాలన్ని కూడా ఏ చైతన్యం యొక్క సత్తచేత జరుగుతున్నవో ఆ చైతన్యము ఆ జ్ఞానము ఏదైతే ఉన్నదో అది ప్రజ్ఞానం అనబడుతుంది ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము అని తర్వాత శ్లోకంలో చెప్తాడు ఇప్పుడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారి యొక్క మంగళాచరణం చూడండి అత మహావాక్య వివేక వ్యాఖ్య భాషాకర్తృకృత మంగళాచరణము శ్రీమత్ సర్వ గురోన్న మహావాక్య వివేకశ గురువే తత్వ ప్రకాశిక బ్రహ్మ విద్యారూప ఐశ్వర్యంతో యుక్తమైనటువంటి సకల గురువులకు నమస్కరించి వేదాంత పంచదశలోని మహావాక్య వివేకమనబడు ఈ పంచమ ప్రకరణమునకు తత్వ అనబడు భాషా టీకను రాస్తున్నాను అనంటూ ప్రతిజ్ఞాపూర్వకంగా మంగళాచరణం చేశాడు అట్లే సంస్కృత టీకాకారులైనటువంటి శ్రీ రామకృష్ణ వారు కూడా టీకాను ఆరంభిస్తూ మంగళాచరణం చేశారు చదవండి నత్వాతీ తీర్థ విద్యారణ్య ముని ఈశ్వరు మహావాక్య వివేక్యాఖ్యాంసమా సతహ శ్రీ భారతీ తీర్థులైనటువంటి పరమ గురువులకు మరి గురుదేవులకు నమస్కరించి మహావాక్య వివేకమనబడు ఈ పంచమ ప్రకరణమునకు సంక్షేపంగా నేను వ్యాఖ్యానం రాస్తున్నాను అని మంగళాచరణ పూరక ప్రతిజ్ఞ చేసినాడు శ్రీ రామకృష్ణ వారు టీక చూడండి యాభై అంకం ముముక్షోహో మోక్ష సాధన బ్రహ్మాత్మైకత్వ అవగతి సిద్ధయే ప్రసిద్ధానా చతుర్నాం మహావాక్యానా అర్థం క్రమేణ నిరూపయన్ పరమకృపాలు ఆచార్య ఆదు త ఐతరే అరణ్యక గతే ప్రజ్ఞానం బ్రహ్మ ఇది మహావాక్యే ప్రజ్ఞాన శబ్దస్ అర్థమాహ ముముక్షువులకు ముముక్షువు అంటే మోక్షమును కోరువాడు ముముక్షువు ఈ ముముక్షువుకు మోక్షం యొక్క ఉంది మరి ఆ మోక్షం ఎలా ప్రాప్తమవుతుంది అంటే సకల శాస్త్రాలను కూడా ఏం చెప్తున్నాయి జ్ఞానా కైవల్యం అని చెప్తుంది జ్ఞానం చేతనే మోక్షము కలుగుతుంది అని చెప్పింది ఆ జ్ఞానం కూడా ఏ జ్ఞానము జ్ఞానం అంటే అనేక జ్ఞానాలు కూడా ఉన్నాయి ఘట జ్ఞానం పట్ట జ్ఞానం పాషాణ జ్ఞానం శబ్ద జ్ఞానం స్పర్శ జ్ఞానం రూప జ్ఞానం వారి అనేక జ్ఞానాలు ఉన్నాయి మరి ఏ జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది అంటే బ్రహ్మాత్మైకత్వ అవగతి జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానం అదే మోక్షానికి సాధనమున్నది ఆ మోక్ష సాధనమైనటువంటి జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానము సిద్ధించుట కొరకు ఎందుకంటే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానం కలిగితేనే ఆ జ్ఞానమే మోక్షానికి సాధనం కాబట్టి ఆ జీవబ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానం కలుగుట కొ కొరకు ప్రసిద్ధానాం చతుర్నాం మహావాక్యానం అర్థం క్రమేణ నిరూపయన్ ప్రసిద్ధమైనటువంటి నాలుగు వేదాల్లోని నాలుగు మహావాక్యాల యొక్క అర్థాన్ని క్రమంగా నిరూపించదలుచుకున్నవాడై శ్రీ గ్రంథకర్త అయినటువంటి పరమ కృపాలు ఆచార్య పరమ కృపాలు అయినటువంటి ఆచార్యులు ఎవరు శ్రీ విద్యారణ్య అయితే నాలుగు వేదాల్లో నాలుగు మహావాక్యాలు ఎన్నుకున్నారు అయితే మనము నాలుగు మహావాక్యాలే ఉన్నాయి ఇంతనే అనుకోరాదు అనేక మహావాక్యాలు ఉన్నాయి ఎక్కడైనా కానీ మీకు జీవ బ్రహ్మలను ఏకముగా చెప్పేటువంటి వాక్యం ఎక్కడ తటస్థపడినా అది మహావాక్యమే అని భావించాలి మీరు కేవలం ఈ నాలుగు మహావాక్యాలే కాదు ఎక్కడెక్కడ జీవ బ్రహ్మల యొక్క ఐక్యమును ప్రతిపాదన చేస్తూ ఆ వాక్యాలు మహావాక్యాలు జీవ బ్రహ్మ యొక్క బోధక వచనం మహావాక్యం కేవలం ఈ నాలుగు వేదాల్లో ఉన్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మ సుమేత తమస్యమాత్మ బ్రహ్మ నాలుగే కాదు అనేక మహావాక్యాలు కూడా ఉన్నాయి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఏది ఉపాసతే అనంటూ కూడా ఇది మహావాక్యమే ఉంది ఇంకా జగత్ బ్రహ్మలను ఆభేదంగా చెప్పినటువంటి మహావాక్యాలు సర్వం కలివిధం బ్రహ్మ వాసుదేవ సర్వం ఇతా విధం సర్వము ఇత్యాది కూడా ఉన్నాయి ఇంకా స్మృతుల్లో కూడా మహావాక్యాలు మనకు ఎదురవుతాయి క్షేత్ర జ్ఞాసామి విద్ధి సర్వక్షేత్రు భారత ఇది మహావాక్యం అహమాత్మ గుర్వభూత శయస్థిత ఇది మహావాక్యం మత్తహ పరతరం నాణ్యం చిదస్తి ధనం జగద్బ్రహ్మల యొక్క ఏకత్వాన్ని చెప్పినటువంటి మహావాక్యం ఇట్లా ఎక్కడెక్కడ జగద్బ్రహ్మల ఏకత్వములు గాని జీవబ్రహ్మల యొక్క ఏకత్వములు గాని చెప్పేటువంటి వాక్యాలు ఉంటాయో అవి మహావాక్యములుగా తెలుసుకోవాలి అయితే ఈ నాలుగు మహావాక్యాలను విచారం చేసినట్లయితే ఇక సర్వత్రా అన్ని మహావాక్యాల్లో కూడా ఈ ప్రకారంగానే యోజన చేసి జీవ బ్రహ్మల యొక్క ఏకత్వాన్ని తెలుసుకోవాలి మనం చతుర్ణ మహావాక్యానం అర్థం క్రమేణ నిరూపయన్ నాలుగు మహావాక్యాల యొక్క అర్థాన్ని క్రమంగా నిరూపించదలుచుకున్నవాడై పరమ కృపాలు అయినటువంటి ఆచార్యులు శ్రీ విద్యారణ్య గురుదేవులు ఆదవ్ మొట్టమొదలు తావ ఐతరే ఆరణ్యక గతే ప్రజ్ఞానం బ్రహ్మ ఇది మహావాక్యే ప్రజ్ఞాన శబ్దస్య అర్థమాహా మొట్టమొదలు ఋగ్వేదంలోని ఐతరే ఆరణ్యకములో ఉన్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాన్ని తీసుకొని అందులో ప్రజ్ఞాన అనే శబ్దాన్ని అర్థత పఠిస్తున్నాడు ఏ నేక్షతే శృణవతిదం అని అంటూ మొదటి శ్లోకం ద్వారా అరవై అంకం చూడండి ఏనా చిక్షుర్ ద్వారా నిర్గత అంతఃకరణ వృత్తి ఉపహిత చైతన్యేన ఏనా అనే శబ్దానికి వ్యాఖ్యానం చేసినాడు శ్రీ రామకృష్ణ ఏనా అంటే దేని చేతనైతే దేని చేత అంటే చిక్షు ద్వారా నిర్గతమైనటువంటి అంతకన్నా వృత్తి ఉపహిత చైతన్యం ఏదైతే ఉందో దాని చేత ఏదైనా మనకు జ్ఞానం కలగాలంటే సాక్షి చైతన్యము వృత్తి ద్వారానే ప్రకాశిస్తుంది అయితే సాక్షి స్వయం ప్రకాశం కదా వృత్తి యొక్క ఎందుకు స్వయంగానే ప్రకాశించవచ్చు కదా అని అంటే ఉపాధి కావాలి కదా ఈ విధంగా విద్యుత్తులో ప్రకాశకత్వం ఉందా లేదా చెప్పండి ఉంది కానీ దానికి ఒక ఉపాధి బల్బు అనేది లేకుండా ప్రకాశిస్తుందా చెప్పండి ప్రకాశించదు అంత మాత్రం చేత విద్యుత్తులో ప్రకాశకత్వం లేదా ఉంది కానీ ప్రకాశించాలి అని అంటే ఉపాధి కావాలి అట్లా ఈ సాక్షి చైతన్యం కూడా సర్వను ప్రకాశిస్తుంది జ్ఞాతయా అజ్ఞాతతయా సర్వం సాక్షి జ్ఞాత రూపం చేత గాని అజ్ఞాత రూపం చేత గాని సర్వం సాక్షి భాసమే ఉంది సాక్షి చేతనే చెల్లియబడుతుంది కాని కొన్ని చోట్ల అవిద్యా వృత్తి ద్వారా కొన్ని చోట్ల అంతఃకరణ వృత్తి ద్వారా ప్రకాశిస్తుంది అయితే జాగ్రత్త అవస్థలో చక్షురు ద్వారా నిర్గతమైనటువంటి అంతఃకరణ వృత్తి ఉపహిత చైతన్యము చేత రూప జ్ఞానము అవుతుంది శ్లోకంలో ఇదం శబ్దం ఉంది కదా దాని అర్థం అంటే దర్శన యోగ్యం రూపాధికం ఈ అంటే పశ్చతి దర్శన యోగ్యం అంటే దర్శించటకు యోగ్యమైనటువంటి రూపాదుల యొక్క జ్ఞానము అవుతుంది ఆ రూపాదులను చూస్తూ ఉన్నాడు ఎవరు అంటే పురుష ఈ పురుషుడు ఈ జీవుడు ఆ అంతఃకరణ వృత్తి ఉపేత చైతన్యం ద్వారానే ఈ రూపాదులను చూస్తూ తెలుసుకుంటున్నాడు అంటే ఆ రూపాది జ్ఞానం ఇతనికి ఆ చైతన్యం ద్వారానే కలుగుతుంది తథ అదే విధంగా శ్రోత్ర ద్వారా నిర్గత అంతఃకరణ వృత్తి ఉపాధికేన ఏన శబ్దజాతం శృణోతి శ్రోత్రం ద్వారా నిర్గతమైనటువంటి అంతఃకరణ వృత్తి ఉపహిత చైతన్యం ఏదైతే ఉందో పూర్వ అన్నాడు ఈ వాక్యంలో ఉపాధికేన అన్నాడు ఉపాధి వాళ్ళకు ఉపహిత కయ్యే ఉపాధికేనా అన్నా ఉపహిత ఏనా అన్నా ఒకటే ఈ శ్రోత్రం ద్వారా నిర్గతమైనటువంటి అంతకన్నా వృత్తి ఉపేత చైతన్యం ఏదైతే ఉందో ఈయన శబ్ద జాతం శృణోతి ఈ చైతన్యం చేత శబ్దాతాన్ని పురుషుడు వింటున్నాడు జాతం అంటే సమూహం శబ్దాలు ఇప్పుడు మనం పరస్పరం మనం వింటున్నాము ఏ శక్తి ద్వారా వింటున్నాము శబ్దాన్ని ఆ జ్ఞానం మనం తెలుసుకుంటున్నాము అనంటే ఆ చైతన్యం వలననే చైతన్యం ఉంటేనే ఈ శ్రోత్రాది ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి విషయాలు ఎందుకు వాటి జ్ఞానాన్ని తెలియజేయుటకు కరుణములైన సాధనములైన చైతన్యమే లేకపోతే దేని జ్ఞానం వాళ్ళు జగదాంధ్య ప్రసంగం మేరపడుతుంది తథా ద్వారా నిర్గత అంతఃకరణ వృత్తి ఉపహితైన ఔపాధికేన ఈ గంధజాతం జగ్రతి గ్రహణేంద్రియం ద్వారా నిర్గతమైనటువంటి అంతఃకరణ వృత్తి ఉపహత చైతన్యం చేత గంధజాతం అంటే గంధ సమూహం దుర్గంధము సుగంధము దాన్ని తెలుసుకుంటున్నాడు ఈ పురుషుడు ఏన వాగేంద్రియ అవచ్ఛిన్నైన వ్యాకరోతి శబ్దజాతం వ్యాహరతి ఇక వాగేంద్రియం చేత అవచ్ఛిన్నమైనటువంటి చైతన్యం సహాయం చేతనే ఈ పురుషుడు శబ్దాలను వ్యాకరణం చేయుచున్నాడు వ్యాకర్వతి అంటే ప్రకటీకర్వతి వ్యాహరణం అంటే శబ్ద ప్రయోగము చేయగలుగుతున్నాడు ఈయన రసనీంద్రియ ద్వారా నిర్గత అంతఃకరణ వృత్తి ఉపాధికేన స్వాదు అస్వాదు రసో విజానాథి ఇక రసనీంద్రియం ద్వారా నిర్గతమైనటువంటి అంతఃకరణ వృత్తి ఉపేత చైతన్యం చేత ఈ పురుషుడు ఏం చేస్తున్నాడు స్వాదు అంటే రుచికరమైనటువంటి అస్వాదు అంటే అరుచికరమైనటువంటి పదార్థాలను తెలుసుకుంటున్నాడు ఇది రుచిగా ఉంది ఇది అరుచిగా ఉంది అని తెలుసుకుంటున్నాడు ఇక అనుక్త సముచ్చయార్థబ్ద పూర్వార్ధంలో చకారం ఉంది కదా ఆ చకారం చేత ఇంకా అనుక్తమైనటువంటి ఇంద్రియాలు ఏవేవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆ ఇంద్రియ విషయాలను గ్రహిస్తున్నాడు పురుషుడు దేని చేత అనంటే ఆ ఇంద్రియ ఉపహిత చైతన్యము చేత అయితే జ్ఞానేంద్రియాలు చెప్పేటప్పుడు నిర్గత అంతఃకరణ వృత్తి ఉపాధికేనా లేదా అని చెప్పినాడు ఇక వాగేంద్రియం కర్మేంద్రియం చెప్పేటప్పుడు నిర్గత అంతఃకరణం అని చెప్పలేదు అని చెప్పినాడు వాగేంద్రియము చేత అవచ్ఛిన్నమైనటువంటి చైతన్యము చేత వాగు వ్యవహారం అవుతుంది అట్లే పానీంద్రియ అవచ్ఛిన్న చైతన్యం చేత గ్రహణ త్యాగములు ఆదానము ప్రధానము అనేటువంటి వ్యవహారం జరుగుతుంది పాదేంద్రియ అవచ్ఛిన్న చైతన్యం చేత గమనాగమన రూపక్రియ జరుగుతుంది అట్లా ఉపలక్షణంగా ఇంకా ఉపస్థేంద్రియం ద్వారా గులేంద్రియం ద్వారా కూడా వ్యవహారం జరుగుతుంది దేని చేత అంటే చైతన్యం శక్తి చేతనే ఆ చైతన్యం ఉంటేనే సకల వ్యవహారాలు జరుగుతున్నాయి ఇక జ్ఞానేంద్రియాల చేత నిర్గతమైనటువంటి అంతకన్నా వృత్తి అవసరం చైతన్యం లేదా అంతకన్నా ఉపేత చైతన్యం చేత శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి పంచ విషయాల జ్ఞానము అవుతుంది ఇక్కడ కించిత్ విశేషం తెలుసుకోవాలి జ్ఞానేంద్రియాల చేత నిర్గతమైనటువంటి అంతకన్నా వృత్తి ఉపేత చేత ఆయా శబ్దాదుల జ్ఞానము వుతుంది పురుషునికి అని చెప్పినాడు కదా అయితే ప్రతి ఇంద్రియం ద్వారా అంతఃకణ వృత్తి నిర్గతము అంటే బయటకు వెడలదు అంతఃకణి వృత్తి ఇప్పుడు ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి మనకు ఐదు జ్ఞానేంద్రియముల ద్వారా వృత్తి బయటకు వెళ్ళి ఆ శబ్దస్పర్శ రూపరసగంధాది విషయాల జ్ఞానం చేసుకున్నప్పుడు సమర్థం కాదు కేవలము నేత్రేంద్రియము శ్రోత్రేంద్రియము ఈ రెండింటి ద్వారానే వృత్తి బయటకు వెళ్తుంది ఆ వృత్తి ఉపయుతమైన చైతన్యము ఆ శబ్దమును మరియు రూపమును గ్రహిస్తుంది కానీ ఇంకా స్పర్శేంద్రియం ఉన్నది రసనేంద్రియం ఉన్నది గ్రహణేంద్రియం ఉన్నది ఈ ఇంద్రియాల ద్వారా నిర్గతం కాదు బయటకు వెళ్ళదు తది అవచ్ఛిన్నమై ఉంటుంది అక్కడే బయటకు వెళ్ళదు ఆ ఇంద్రియము చేత విషయమే వచ్చి సంబంధం అయితుంది నేత్రేంద్రియం ద్వారా స్తోత్రేంద్రియం ద్వారా వృత్తే బయటకు వెళ్ళి విషయంతో సంబంధం అవుతుంది కానీ స్పర్శేంద్రియానికి రసనీంద్రియానికి గ్రానేంద్రియానికి విషయమే వచ్చి సంబంధం అవుతుంది మనము రుచికరమైనటువంటి భోజనం చేయాలంటే ఈ రసనీంద్రియం ద్వారా అంతకన్నా వృత్తి బయటకు విషయం దగ్గరికి వెళ్ళదు విషయమే వస్తుంది మనం తింటుంటాం కదా ఆ పదార్థాన్ని మనం నోట్లో వేసుకుంటున్నాము అంటే ఆ పదార్థమే వచ్చి రసనీంద్రియం చేత సంబంధం అవుతుంది వృత్తి బయటకు వెళ్లడం లే అక్కడే ఉండి ఆ గోలకం నంది ఉంది గోలకావచ్ఛిన్నమై ఉండి ఆ వృత్తి స్వాదు అవ స్వాదు తెలుసుకోవడానికి సాధనమైంది ఆ వృత్తి ఉపయుతమైన ఇది రుచిగా ఉంది ఇది అరుచిగా ఉంది తెలుసుకుంటుంది అట్లే తొగింద్రియం విషయంలో కూడా వృత్తి బయటకు లేదు విషయమే శీత స్పర్శ ఉష్ణస్పర్శ అనుష్ణ శీత స్పర్శ కఠిన స్పర్శ మృదు స్పర్శ ఇవి మనకు విషయం స్వగేంద్రియం చేత సంబంధ పడినప్పుడే స్పర్శ జ్ఞానము మనకు అవుతుంది అంటే ఆ స్పర్శేంద్రియము చేత అవచ్ఛిన్నమై ఆ వృత్తి చైతన్యము మనకు స్పర్శ జ్ఞానము కలుగుటకు దోహదం అవుతుంది ఆ చైతన్యం చేతనే స్పర్శ జ్ఞానం అవుతుంది అట్లే జ్ఞానేంద్రియము జ్ఞానేంద్రియం చోట కూడా వృత్తి బహిర్ కావడం లేదు గంధమే వచ్చి నాసిక చేత సంబంధమైనప్పుడు ఆ నాసికావచ్చిన్న వృత్తి ఉపేత చైతన్యం ద్వారా గంధ జ్ఞానము అవుతుంది సుగంధము అథవా దుర్గంధం ఇంత భేదం తెలుసుకోవాలి అన్నిటి చోట నిర్గత అంతఃకరణ వృత్తి అవచ్చన్నా అన్నాడు నిర్గత అంతఃకరణ వృత్తి ఉపాధికినా అన్నాడు అయితే అన్ని చోట్ల అంతఃకరణ వృత్తి బయటకు వెళ్ళదు కేవలం శ్రోత్రేంద్రియము నేత్రేంద్రియము రెండు ఇంద్రియాల ద్వారానే వృత్తి బహిర్గతం అవుతుంది మిగతా ఇంద్రియాలు ఆ గోలకం నందు అంతకన్నా వృత్తి ఉపయుత చేతనము ఆయా విషయాలను గ్రహిస్తుంది అయితే ఇంకా శ్రోత్రేంద్రియ విషయంలో కూడా కించిత్ వాద వివాదం ఉన్నది కొందరు శ్రోత్రేంద్రియం ద్వారా వృత్తి శబ్ద దిశ పర్యంతం వెళ్లి ఆ శబ్దాన్ని గ్రహిస్తుంది అని కొందరు అంటారు కొందరు అంటారు లేదు లేదు శబ్దమే విచితరంగా న్యాయం చేస్తా వచ్చి శ్రోత్రేంద్రియంతో సంబంధమైనప్పుడు శబ్ద జ్ఞానం అవుతుంది అక్కడ కూడా వాద వివాదం ఉన్నది కానీ నేత్రేంద్రియంలో ఏం వాదం లేదు అందరు కూడా స్వీకరించాల్సిందే ఇట్లా ప్రతి ఇంద్రియం చేత అవచ్ఛిన్నీ చైతన్యము ఆయా విషయాలను గ్రహిస్తుంది ఆయా జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానం ఏదైతే ఉందో అదే మహావాక్యంలోని ప్రజ్ఞాన శబ్దానికి అర్థం ఆ జ్ఞానం తనుక్త సకలేంద్రియ అంతఃకణ వృత్తి భేదై ఉపలక్షితం ఎైతన్యం అస్తి తత్ ఏవో అత్ర ప్రజ్ఞానం ఉచతే ఇత్య ఈ విధంగా ఉక్తానుక్త సకల ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాల చేత అంతకను వృత్తి నిర్గతమయ్యి అంటే ఆ అంతకను వృత్తి చేత ఉపలక్షితమైనటువంటి ఏ చైతన్యం ఆ చైతన్యమే ఇక్కడ ప్రజ్ఞానము అనే శబ్దానికి అర్థం ఉపలక్షితం అన్నాడు ఇక్కడ ఆ వృత్తియే జ్ఞానం కాదు అంతఃణ వృత్తి జ్ఞానతో ఉపచారత్ని శాస్త్రకారులు ఔపచారికంగా వృత్తికి జ్ఞానం అన్నారు కాని వృత్తి జ్ఞానం కాదు ఆ వృత్తి చేత చైతన్యం ఉన్నదో ఆ వృత్తికి ఉపహిత చైతన్యం ఏదైతే ఉందో అది ప్రజ్ఞానం అనే అర్థం అనైనా ఏ నవా పశ్యతి ఇత్యాద ప్రజ్ఞానస్య నామేయాన్ని ఇది అంతశ అవాంతర వాక్య సందర్భస్ అర్థ సంక్షిప్య దర్శిత ఇక ఈ ప్రజ్ఞాన శబ్దార్థాన్ని ముగిస్తూ శ్రీ రామకృష్ణ వారు అంటారు ఏనవా పశ్యతి ఇత్యాదే ఏనవా పశ్యతి అనేటువంటి మంత్రము ఐతరి ఉపనిషత్తులో ఉంది అక్కడ మొదలుకొని ఇత్యాదేహే సర్వాణి ఏవేతాని ప్రజ్ఞానస్య నామేయాన్ని అనే అంత ఈ అవాంతర వాక్యాలు ఏవైతే ఉన్నాయో అర్థం కూడా చెప్పినట్లు అవుతుంది అని అతిదేశం చేసినాడు ఐతరీ ఉపనిషత్తులో ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యము తృతీయ అధ్యాయము ప్రథమ ఖండము మూడవ మంత్రం ఐతరీ ఉపనిషత్తులో అక్కడ మంత్రం ఈ విధంగా ఉంది ఏష బ్రహ్మ ఏష ఇంద్ర ఏష ప్రజాపతి ఎన్ని సర్వే దేవాతాృ వాయు ఆకాశ ఆపో జ్యోతింషితి ఏతమాని చుద్రమిశ్రాణీవ బీజాని ఇతరాని చ ఇతరా చ అండజాని చారుజాని చ స్వేదజాని చ ఉద్భిజాని చశ్వా గవరుషా హస్తన ప్రాణి జమం చీచ స్థావరం సర్వం తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితం ప్రజ్ఞానేత్ర లోక ప్రజ్ఞాప్రతిష్ఠ ప్రజ్ఞానం బ్రహ్మ అని ఈ విధంగా మంత్రముంది అంటే ఈ ప్రజ్ఞా రూపమైనటువంటి ఆత్మనే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా సకల ఇంద్రియాల చేత తవచ్చన అంతకన్నా ఉపహితం అయ్యి ఈ ప్రజ్ఞా రూపం అంటే జ్ఞాన రూపమైనటువంటి ఆత్మనే సర్వమును ప్రకాశిస్తూ ఉంది ఆ ప్రజ్ఞారూప ఆత్మ ఎవరో కాదు అతడే పరాత్పర్ పరబ్రహ్మ అని మనం ఇప్పుడు ఈ మహావాక్యం ద్వారా తెలుసుకోవాలి ఆ పరమాత్మనే ఏష బ్రహ్మ అంటే ఇతడే బ్రహ్మ ఆ ప్రజ్ఞాన చైతన్యం ఏదైతే బ్రహ్మము ఏష ఇంద్ర ఆ ప్రజ్ఞానమే ఇంద్రుడు ఇంద్రుడు అనే శబ్దానికి తెలుసుకోవాలి లేదా ప్రసిద్ధమైనటువంటి ఇంద్రుడు అంటే కూడా ఏం ఆపత్తి ఇంద్రుడు దేవతలకు అధిపతి అట్లే ఇక్కడ సకల దేవతలకు అధ్యాత్మంలో కూడా సకల దేవతలకు కూడా అధిపతి ఎవరు ఇంద్రుడు ఇక్కడ దేవతలు ఎవరున్నారు అంటే దీ ప్రకాశనే ప్రకాశ స్వభావం కలిగినటువంటి ఈ ఇంద్రియాలే దేవతలు ఇక్కడ ఈ దేవతలకు అధిపతి ప్రేరకుడు ఎవరు అంటే ఇంద్రుడు అంటే ఆత్మ అందుకని ఇంద్రుడనే శబ్దానికి ఆత్మ అని అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మంలో లేదా బాహ్యంగానైతే ఆ ప్రసిద్ధమైనటువంటి ఇంద్రుడని అర్థం చేయవచ్చు ఎందుకంటే మరి ఆ చైతన్యం ఎక్కడ రేపు చెప్పండి ఉన్నప్పుడు ఆ ఇంద్రుడు లేదా చైతన్యం అందుకని ప్రసిద్ధ ఇంద్రుడని కూడా అర్థం చేయవచ్చు లేదా ఆధ్యాత్మికంగా విచారం చేస్తే ఆత్మ కూడా అర్థమవుతుంది ఏస ప్రజాపతి ఈ చైతన్యమే ప్రజాపతి ఏతే సర్వే దేవానిస పంచమహాభూతాన్ని పృథ్వీ వాయు ఆకాశ ఆపో జ్యోతింషి ఏతాని ఆ చైతన్యమే సకల దేవతా రూపంలో ఉంది ప్రజాపతి రూపంలో ఉన్నది పంచమహాభూతాల రూపంలో ఉన్నది ఆకాశము వాయువు మరియు జ్యోతిష్ అంటే అగ్ని ఆపహ అంటే జలము పృథివీ ఇమాని సకల భూతాల రూపంలో కూడా ఆ చైతన్యమే ఉంది ఇక క్షుద్రమైనటువంటి జీవులతో సహితమైనటువంటి బీజ రూపంలో ఉన్నది అంటే ఏ విధంగా ఒక శరీరము ఇంకొక శరీరానికి హేతు అవుతుందా లేదా ప్రసిద్ధంగా మన అందరికి అనుభవం ఉండే తల్లిదండ్రుల శరీరము సంతానానికి హేతు అవుతుంది ఈ విధంగా ఆయా శరీరాలు బీజ రూపంలో ఉండి ఉత్తరత్తర శరీరాలను ఉత్పన్నం చేస్తున్నాయి ఏవేవి అంటే అండజములు జరాయుజములు స్వేదజములు ఉద్బీజములు ఇంకా తర్వాత అశ్వములు గోగులు మనుషులు ఏనుగలు ంతా జోకు బి ఏదేదైతే ఉన్నదో జంగమా జంగ స్థిర చర సకల ప్రాణి కోట్లు జడముండని చైతన్యం ఉండని అంతా కూడా చైతన్యం చేతనే వ్యాప్తమై ఉన్నది ఆకాశంలో ఎగురే పక్షులు మరియు స్థావరములైనటువంటి శ్రతలు గుల్మాలు వృక్షాలు ఇవన్నీ కూడా నిరుపాలకమైనటువంటి ప్రజ్ఞానం స్థితమై ఉన్నాయి మరియు ఈ లోకాలన్నీ కూడా ప్రజ్ఞాన రూపంలో ఉన్నాయి ఆ ప్రజ్ఞానమే ఉత్పత్తి స్థితి లయానికి కారణమున్నది మరి ఉత్పత్తి స్థితి లయమునికి కారణము మరి సర్వానికి అధిష్టానము సక సర్వానికి ప్రేరకము అయినటువంటిది ఎవరుంటారు అన్నిటిలో ఉండి ఏ చైతన్యం అయితే సకల వ్యవహారాలు చేస్తుందో అదే బ్రహ్మ హే అదే బ్రహ్మ ఉన్నది ప్రజ్ఞానం బ్రహ్మ అని ఇది మహావాక్యం అర్థం ఈ మంత్ర అర్థం దాన్ని శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు టిప్పన్ ద్వారా చెప్తూ ఉన్నాడు పన్నెండవ టిప్పన్ చూడండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది విషయం ఉంటుంది అయితరే అరణ్యకే శ్రష్టాధ్యాయ విష ఉపరి ఉక్తు అవాంతర వాక్యక అయ్యే ఆత్మాకే కే బోధక వాక్యక సమూహం ఈసరీ తీసే హాయ్ ఐతరి ఆరణ్యకంలో షష్టాధ్యాయం అంటే అక్కడ వేదము అనుసారంగా విచారించి చూసినట్లయితే ఐతరి ఆరణ్యకంలో ఆరో అధ్యాయంలో ఉంది ఈ ప్రజ్ఞానం అనేటువంటిది ఇక ఉపనిషత్తును కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా తృతీయ అధ్యాయము ఖండము మూడో మంత్రంలో ఉంది ఉపనిషత్తు ప్రకారంగా సరే ఇప్పుడు ఈ ప్రజ్ఞానం అనేటువంటిది అవాంతర వాక్యం ఉన్నది కేవల స్వరూప బోధక వాక్యము అవాంతర వాక్యము అనబడుతుంది అది జీవుని యొక్క స్వరూపాన్ని చెప్పిందైనా ఉండవచ్చు కేవలం బ్రహ్మం యొక్క స్వరూపాన్ని అయినా చెప్పింది ఉండవచ్చు ఒకే పదార్థం యొక్క స్వరూపాన్ని చెప్పినటువంటి వాక్యము అవాంతర వాక్యం అనబడుతుంది ఇక రెండింటిని కలిపి ఏకంగా ఐక్యమును చెప్పేటువంటి వాక్యము మహావాక్యం అనబడుతుంది ఇట్లా వాక్యాలు రెండు ప్రకారాలు అవాంతర వాక్యాలు మహావాక్యాలు అని రెండు ప్రకారాలుగా ఉంటుంది అయితే ఈ ప్రజ్ఞానం అనేది కేవలం స్వరూప బోధక వాక్యం ఉన్నది ప్రశ్న కోయిక ముముక్షు విచార కర్తే హువే పరస్పర ప్రశ్న కర్తే భయే ఇక్కడ గురువు శిష్యుడు వాది ప్రతివాది అనండి ఒకనొక ముముక్షువు జిజ్ఞాస ప్రశ్న చేస్తూ ఉన్నాడు జిస్కు ఏ ఆత్మ హై ఐసే హరే కయ్యే జానే సో ఆత్మ కోన్ హై సో కోత్మ హిజ్ఞాస ప్రశ్న కలిగింది ఏ ఆత్మనైతే ఉపాసించాలి అని వేదం చెప్తుందో ఆత్మ ఉపాసేత ఆత్మానం వింజీత ఆత్మానం ధ్యాయత అని ఈ విధంగా ఆత్మ యొక్క ఉపాసన చెప్పింది మరి ఆ ఉపాసంగా చెప్పినటువంటి ఆత్మ ఎవరు సో ఆత్మ కోను హై ఆత్మ ఎవరు ఎవరు ఆత్మ అని ఈ విధంగా జిజ్ఞాస కలిగినప్పుడు ఉత్తరం ఈ విధంగా చెప్పబడుతుంది జిస్కరి రూపుకు దేకతాహ్ ఆత్మ అంటే ఎవరు చూడండి దేని చేతనైతే రూపమును చూస్తున్నాడో పురుషుడు జిస్కరి శబ్దకు సుంతాహే దేని చేతనైతే శబ్దం వింటున్నాడు జిస్కరి గంధంకు సొంగుతాహ్ దేని చేతనైతే దుర్గంధము సుగంధమును అగ్రహణిస్తున్నాడు దిస్కరీ వాణికు బాహ్ దేని చేతనైతే శబ్దములు చెప్పుచున్నాడో దిస్కరీ స్వాదు అవరు అస్వాదుకు జాన్తహ్ జేని దేని చేతనైతే స్వాదిష్టమైనటువంటి పదార్థాల యొక్క రుచిని మరి అరుచికరమైనటువంటి పదార్థాలు యొక్క రుచిని తెలుసుకుంటున్నాడు జో హృదయ్ ఏదైతే హృదయమై ఉన్నదో ఏది మనస్సు ఉన్నదో సంజ్ఞాన్ కయ్యే చేతన భావ హై ఏది చేతన రూపం జ్ఞాన రూపమై ఉన్నదో అజ్ఞాన్ కయ్యే ఈశ్వర భావ రూపం చేత ఏదైతే ఉందో అజ్ఞానం అంటే ఈశ్వరుడు అని ఎందుకంటే అజ్ఞానం ఉపాధి ఈశ్వరుడు కాబట్టి ఏ చైతన్యం అయితే ఈశ్వర భావాన్ని పొంది ఉన్నదో విజ్ఞాన్ జో చౌసీ జ్ఞాన హై ఏది విజ్ఞాన రూపమై ఉన్నదో అంటే అరవై నాలుగు చేత యుక్తమై ఉన్నదో ప్రజ్ఞాన నాం తత్కాల సంబంధి ప్రతిభ హే ప్రజ్ఞానం అంటే తత్కాల సంబంధి ప్రతిభ అంటే వర్తమాన దశలో ఏ విషయాన్ని మనం తెలుసుకుంటున్నామో ఆ తెలివి ఆ జ్ఞానము అది ప్రజ్ఞానం మనబడుతుంది మేధాకయ్యే గ్రంథధారణ విషయ సామర్థ్యే ఇవన్నీ ఆ శబ్దాల యొక్క లక్షణాలు కూడా తెలుసుకోవచ్చు ప్రజ్ఞానం అనే శబ్దానికి మేధ అనే శబ్దానికి విజ్ఞానం అనే శబ్దానికి ఇవన్నీ కూడా లక్షణాలు కూడా తెలుసుకోవచ్చు మేధ అంటే గ్రంథ ధారణ సామర్థ్యం దీనికి మేధ అంటారు దృష్టి అయ్యే ఇంద్రియ ద్వారా సర్వ విషయానికి ఉపలబ్ది ఇంద్రియం ద్వారా సకల విషయాల యొక్క ఉపలబ్ది ఏదైతే జరుగుతుందో దానికి దృష్టి అంటారు దృష్టి అంటే కేవలం నేత్ర ఇంద్రియం ద్వారా రూప జ్ఞానాన్ని తెలుసుకునేదే దృష్టి కాదు అన్ని ఇంద్రియాల చేత అన్ని విషయాలను తెలుసుకునేటే దృష్టి అని చెప్పినారు ధృతి జో ధైర్య రూపు ధారణ హే ధారణ శక్తి ఏదైతే అధ్యయనము మొదలైన చేస్తుంటామో వాటిని ధారణ చేసే శక్తి ధృతి అంటారు విస్మరించకుండా గట్టిగా దాన్ని ధరించేటువంటి శక్తి మతి అంటే మననం చేసేది ఏదైతే ఉందో అదే మననం దేని చేతనైతే మనం చేయగలుగుతున్నామో ఏ మనసాన మనతే అన్న హుమనో మతం తదే బ్రహ్మ తమివి దేని ఉపాసతే అనంటూ కనుపనిషత్తు చెప్పిన ప్రకారంగా మనసు చేత దేన్నైతే మరణం చేస్తున్నామో ఆ మనసు దేని యొక్క సత్త చేత దేని యొక్క శక్తి చేత దేని యొక్క స్ఫురణ చేత మనసు మనస్సు మననం చేయగలుగుతుందో అది బ్రహ్మం ఆ మనసు చేత ధ్యానం చేయుటకు యోగ్యమైంది ఏదైతే ఉందో అది ఆత్మ కాదు అది బ్రహ్మం కాదు ఆ మనస్సు మననం చేయడానికి ఏది సత్తాస్ఫూర్తిని ఇస్తుందో అది బ్రహ్మం తదేవ బ్రహ్మత్వం ఇది నేదం ఎదిదం ఉపాసతే నువ్వు ఏదైతే మనసు చేత ధ్యానం చేస్తున్నవో ఉపాసన చేస్తున్నవో ఆ ఉపాసము ఆ ధ్యేయము బ్రహ్మం కాదు నాయన మనిష నా మరణ విష స్వాతంత్రహే మనిష అనంటే మరణం చేయటకు ఏదైతే ఉందో అది మనిషన పడుతుంది జ్యూతి కయ్యే రోగాది జన్య దుఃఖీపణ జ్యూతి అంటే దుఃఖిత్వం రోగాదుల చేత పుట్టినటువంటి చిత్తం యొక్క దుఃఖం ఏదైతే ఉందో అది జ్యూతి అంటారు ఆ జూతి కూడా దుఃఖ జ్ఞానం కూడా దేని ద్వారా అవుతుందో ఉపలక్షణంగా సుఖ జ్ఞానం కూడా దేని ద్వారానే మరి స్మృతి స్మరణ దేని ద్వారా దేని యొక్క సత్తా దేని యొక్క అస్తిత్వం ఉంటే మనము స్మరించగలుగుతున్నాము అది చైతన్యం అది ప్రజ్ఞానం అనబడుతుంది య సామాన్యకరి ప్రాప్త రూపాది కనుక శుక్లాది రూపే కల్పన సామాన్యంగా ప్రాప్తమైనటువంటి శుక్లాది రూప కల్పన సంకల్పం పడుతుంది క్రతు అంటే నిశ్చయము నిశ్చయం దేని ద్వారా అయితే మనం చేస్తున్నాము అసు అంటే ప్రాణాలు ప్రాణ ఆది జీవన క్రియా నిమిత్తం వృత్తి హై జీవించ ఉండడానికి ప్రాణ రూప క్రియారూప వృత్తి ఉందో అది దేని ద్వారా జరుగుతున్నదో కామము జో ఆ సమీప విషయకి ఇచ్చారూపు తృష్ణ కామం అంటే కోరిక కోరిక ఎప్పుడు చేస్తాము మనకు ప్రాప్తంగానటువంటి మనకంటే వివాహితమైనటువంటి వస్తువును గురించినటువంటి ఇచ్ఛ అదే కామని అనబడుతుంది ప్రాప్తమైన వస్తువుకు సంబంధించిన కామనం ఉండదు కదా అది ప్రాప్తం అయ్యే దాని కోరికేముంటుంది మనకు అప్రాప్తం మనకు వివాహితంగా దూరంగా అభిలషితమైనటువంటి వస్తువు ఏదైతే ఉంటో దానికి సంబంధించిన ఇచ్ఛ దానికి కామం ఆ కామన దేని ద్వారానైతే చేస్తున్నామో అది చైతన్యము ఇక వస్ కయే స్త్రీ సంబంధ ఆదిక్ కి అభిలాష అభిలాష ఇది కూడా కోరికలోనే వస్తుంది కించిత్ భేదం ఉంది రకాల విషయాలకు సంబంధించినటువంటి సంకల్పాలు వికల్పాలు కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేని ద్వారా కదులుతున్నాయో అది చైతన్యం ఐసే సర్వి ఏ ప్రజ్ఞాన కయ్యే సర్వము ఆ ప్రజ్ఞానమే ప్రజ్ఞానం లేకుండా ఏ వ్యవహారం జరగదు కయ్యే ప్రకృష్ట జ్ఞాన మాత్ర చైతన్ రూపు ఉపలబ్దాకే నామది కయ్యే టిస్టిస్ వృత్తి రూపు ఉపాధి విశిష్ట పనే కరి ఉపచారితే నామోవే ఇప్పుడు ఏ ప్రసిద్ధమైనటువంటి చైతన్యం ఆ చైతన్య రూప ఉపలబ్ది అంటే జ్ఞానము దానికే తపాధిల చేత విశిష్టమైనటువంటి ఒక పేరు ఉపచారకంగా చెప్తాము ఇది శబ్ద జ్ఞానము ఇది రూప జ్ఞానము ఇది స్పర్శ జ్ఞానము అని కానీ వాస్తవంగా అన్నిట్లో జ్ఞానం జ్ఞానం జ్ఞానం అనేటువంటి ఉపలబ్ది ఉన్నదో అదే అన్నిటికీ ఆధారభూతమైనటువంటి అన్నిటికీ సాక్షిరూపమైనటువంటి మరి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ప్రజ్ఞానము మరి ఎప్పుడైతే సర్వరూపాల చేత ఆ ప్రజ్ఞానమే ఉన్నదో సర్వత్ర వ్యాపించి ప్రజ్ఞానం సర్వత్రా వ్యాపించి ఉండేది ఏది అదే బ్రహ్మం కదా అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యం చెప్తుంది అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఏ చైతన్యం అదే బ్రహ్మము అన్నాడు ఇసు వాక్య సమూహకరి సర్వకరణ్ అవరు తినికి వృత్తినితే వ్యతిరేక్త స్వప్రకాశ రూపు సర్వక సాక్షి సర్వ వృత్తిని విషే అనగతి ఏక ఆత్మ శోధన్ కియా చూడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏ చూస్తున్నాడు వింటున్నాడు అన్నీ చెప్పుకుంట వచ్చాం కదా అన్నిటి చేత సకల వ్యవహారాలు చేసేటువంటిది ఆయా సకల కరణాల చేత మరియు ఆకారమైనటువంటి వృత్తులు ఉన్నాయో ఆ వృత్తులు ఆ ఉపాధులు ఆ కరణాలు వాటి విలక్షణంగా వాటి కూడా ప్రకాశకమై ఏ సాక్షి ఉన్నదో మరి అది సకల వృత్తులందు అనుగతమై సకల వ్యవహారాలు ఏదైతే చేస్తున్నదో అదే ఆత్మ అది ఆత్మ ఎవరో కాదు అది నీవే ఈ సకల వ్యవహారాలు చేసేది ఎవరయ్యా నీకంటే వేరే ఇంకొకరు ఉన్నారా చెప్పు నీవే చూస్తున్నావు నీవే వింటున్నావు నీవే చేస్తున్నావు అన్ని వ్యవహారాలు నువ్వే చేస్తున్నావు కాబట్టి సకల వ్యవహారాలు ఏ చైతన్యం ద్వారా జరుగుతున్నదో ఆ చైతన్యమే నీ యొక్క స్వరూపం అది సకల ఉపాధుల చేత వ్యవహారాలు చేస్తున్నది కాబట్టి మరి సర్వరూపమై అదే ఉన్నది మరి ఎప్పుడైతే సర్వ రూపమై తానున్నదో మరి సర్వరూపం మీద ఉంటుంది అది బ్రహ్మమే ఉంటుంది అదే ప్రజ్ఞానం తర్వాత అరవై రెండవ అంకం చూడండి ఏవం ప్రజ్ఞాన శబ్దస్య అర్థం అభిదాయ బ్రహ్మ శబ్దస్య అర్థమాహా ఈ విధంగా మహావాక్యంలోని ప్రజ్ఞాన శబ్దం అర్థం చెప్పినాడు ఏనే క్షతే శృణోతీదం అని అంటూ ప్రజ్ఞాన శబ్దార్థం ఇప్పుడు బ్రహ్మ శబ్దార్థం చెప్తాడు శ్లోకం చదవండి చతుర్ముఖేంద్ర మనుషాస్వగవాది చైతన్యమే కం బ్రహ్మ అత ప్రజ్ఞానం బ్రహ్మం అయ్యపి ఇక్కడ బ్రహ్మశబ్దార్థం చెప్పినాడు మరియు ప్రజ్ఞానమునకు బ్రహ్మమునకు అభేదం చెప్పి ప్రజ్ఞానమే బ్రహ్మ ఆ ప్రజ్ఞా శబ్దం చేత ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా ఏ సాక్షి చైతన్యం ప్రజ్ఞా శబ్దానికి అర్థం ఆ సాక్షి చైతన్యమే బ్రహ్మము అంటూ అభేదాన్ని కూడా బోధించాడు ఎందుకంటే మహావాక్యము జీవ బ్రహ్మ యొక్క ఆభేదన చెప్తుంది కదా మరి ప్రజ్ఞానం బ్రహ్మ అని రెండు ప్రథమ విభక్తిక పదాలు ఉన్నాయి ప్రజ్ఞానము ప్రథమ విభక్తి ఏకవచనము బ్రహ్మ ప్రథమ విభక్తి ఏకవచనము ఈ ఏక విభక్తి బలం చేత సామానాధికారణ్య బలం చేత ఈ ప్రజ్ఞానమే బ్రహ్మము అని ప్రజ్ఞాన శబ్ద అర్థమైనటువంటి ఏ కూటస్థ చైతన్యముగా చెప్పుకున్నామో ఆ కూటస్థ చైతన్యమే వ్యాపకమైనటువంటి శుద్ధ చైతన్యముగా తెలుసుకోవాలి ఈ విధంగా జీవ బ్రహ్మల యొక్క ఏకత్వము చెప్తుండం ఇది మహావాక్యముగా తెలుసుకోవాలి ప్రజ్ఞానం బ్రహ్మ మై అన్నాడు ఆ ప్రజ్ఞాన రూప ఏ కూటస్థ చైతన్యం సాక్షి చైతన్యం అదే సర్వత్రా సకల ఉపాధుల చేత అవచ్ఛిన్నమై సర్వమును ప్రకాశిస్తుంది కాబట్టి అదే బ్రహ్మము ఆ బ్రహ్మమే నాయందు ఉండదు అన్నప్పుడు బ్రహ్మవునకు తనకు ఆ భేదంగా చెప్పినట్లయింది అయితే ఆ బ్రహ్మం ఎట్లా ఉన్నది అంటే చతుర్ముఖేంద్ర దేవేశు మనుష్యవాదిషు చైతన్యమేకం బ్రహ్మాత ప్రజ్ఞానం బ్రహ్మపి చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రుని యందు సకల దేవతల యందు మరియు మనుష్యుల యందు మరియు అశ్వగవాది ఉత్తమ యోనులు చతుర్ముఖాది దేవతలు మధ్యమోనులు మనుష్య దేవతలు మరియు నీచ యోనులు అశ్వగవా తిరుగు పశు పక్షి అంటే సకల శరీరాల్లో ఏ చైతన్యమైతే సర్వమును ప్రకాశిస్తుందో ఆ ఉపాధి ఆ ఉపాధికి సంబంధించిన వస్తువులను ప్రకాశిస్తుంది వేరే ఉపాధి ఆ ఉపాధికి సంబంధించిన వస్తువులను ప్రకాశిస్తుంది ఇంకొక ఉపాధి చేత దానికి సంబంధించిన వస్తువులను ప్రకాశిస్తుంది ఇట్లా మనుశాశ్వ గవాదిసు అన్ని ఉపాధుల్లో ఉండి అన్నిటినీ ప్రకాశించేది ఎవరు అంటే బ్రహ్మ అదే బ్రహ్మ అదే ప్రజ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ చూసావా ఇప్పుడు అన్ని ఉపాధుల చేత సర్వమును ప్రకాశించేది ఒకే చేతనమా కాదా చేతనాలు ఎన్ని ఉన్నాయి ఒకటే కదా ఇట్లా ఆకాశం ఏకము అట్లా అన్న ఉపాదుల్లో ఉన్నది చైతన్యం ఒకటే మరి నీలో ఉన్నది ఆ వ్యాపక చైతన్యమే ఉన్నది మరి నువ్వెవరు బ్రహ్మమే అని నిర్ధారణ చేసుకోవాలి అయితే బ్రహ్మము సర్వజ్ఞ సర్వశక్తి అని చెప్పింది సర్వప్రకాశకము సృష్టి స్థితులయ్య కారణము అని చెప్పింది కానీ నేను బ్రహ్మను నేను పరిచ్ఛిన్నమైన దేహానికి మర్యాదితమై ఉన్నాను కదా అనంటే ఈ దేహం అనేటువంటి ఉపాధిని విడిచి విచారం చెయ్యి సకల ఉపాధుల్లో ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో దాన్ని గ్రహించు ఉపాధులను వదిలిపెట్టు చైతన్యం ఒకటే ఇలా అదే బ్రహ్మం అదే నీ వాస్తవ స్వరూపము అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ మై అపి ఆ బ్రహ్మ చైతన్యం అదే ప్రజ్ఞానము అని ఈ విధంగా ప్రజ్ఞానం అనేటువంటి శబ్దానికి సాక్షి చైతన్యానికి మరియు సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి శుద్ధ చైతన్యానికి అభేదము చెప్పి ఈ మహావాక్యార్థాన్ని ఉపసంహరం చేసినాడు ప్రజ్ఞానం బ్రహ్మ శ్లోకం ద్వారా చెప్పినాడు ఇప్పుడు తెలుసుకోవాలి కదా అరవై అంకం ఉత్తమేసు దేవాలిసు ఉత్తమ యోనులైనటువంటి బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్ర దేవతలు మొదలైనటువంటి యోనుల్లో ఉన్నటువంటిది ఏ చైతన్యము ఒకటే బ్రహ్మ చైతన్యం మధ్యమేసు మనుష్యేశు మధ్యమ యోనులైనటువంటి మనుషుల అధమేసు అశ్వగవాదిసు దేహదారిసు ఇక అధమమైనటువంటి అశ్వము అంటే గుర్రము గవ అంటే గోవులు ఇత్యాది అనేక శరీరాలు అధమ శరీరాల్లో దేహదారుల్లో ఉన్నది మరి ఆకాశాది భూతేశుచ కేవలం చేతన ప్రాణుల్లోనే ఉన్నదా చైతన్యము లేదు లేదు జడ వస్తువుల్లో కూడా చైతన్యం ఉన్నది బాతి ప్రియ చేత ఆకాశం మొదలుకొని అణు పరోయంతం కూడా సకల జడ వస్తువుల్లో కూడా చైతన్యమే ఉంది జగ్జన్మాది హేతుభూతం యత్ ఏకం చైతన్యం సృష్టి స్థితి లయ కారణమైనటువంటి ఏ ఏకమైనటువంటి చైతన్యం అస్తి ఉన్నదో తద్ బ్రహ్మ ఇత్యథ అదే బ్రహ్మము అని మహావాక్యార్థం చెప్పింది మరి సకల దేహదారుల్లో ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో ఏ ప్రజ్ఞ ఉన్నదో ఆ ప్రజ్ఞమే సృష్టిస్థితులే కారణమైనటువంటి ఆకాశాదుల్లో సర్వత్ర వ్యాపించి నిండి నితమై అస్థిబాతిపురియ రూపం చేత జడవస్తువుల్లో సచ్చిదానంద రూపం చేత చేతన ప్రాణుల్లో ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అదే బ్రహ్మము అనేనచ ఏష బ్రహ్మ ఏష ఇంద్ర ఇత్యాదే ప్రజ్ఞాప్రతిష్ఠిత ఇది అంతశ అవాంతర వాక్య అర్థం సంక్షిప్య దర్శిత సో ఈ ప్రకారంగా ఏష బ్రహ్మ ఏష ఇంద్ర అని ఇప్పుడు మనం చదువుకున్నామే మంత్రం ఆ విధంగా చెప్పడం చేత ఏమైంది సర్వ రూపాల్లో కూడా ఆ చైతన్యమే ఉన్నది అదే ప్రజ్ఞానం అనబడుతుంది దానిచేత ప్రతిష్ఠితమయ్యే సకల జీవులు సకల వస్తువులు మనగడ సాగిస్తున్నాయి అదే సర్వత్ర సర్వమును ప్రకాశించేటువంటి ఏ చైతన్యం అదే బ్రహ్మము అని ఈ విధంగా సకల అవంతర వాక్యాల యొక్క అర్థాన్ని చెప్తూ ప్రజ్ఞానమే బ్రహ్మ అరవై అంకం చూడండి ఇష్టం పదార్థం అభిదాయ వాక్యార్థం ఆహా ఈ విధంగా ప్రజ్ఞాన పదం యొక్క అర్థము బ్రహ్మ అనే పదం యొక్క అర్థం చెప్పి ఇప్పుడు ఈ రెండిటికి ఏకత్వాన్ని చెప్తూ మహావాక్యం యొక్క అర్థాన్ని చెప్తున్నాడు అతహ మపి ప్రజ్ఞానం బ్రహ్మ అందువల్ల నాయందు కూడా ఏ చైతన్యము ప్రజ్ఞానం ఉన్నదో అదే బ్రహ్మము అని జీవ బ్రహ్మల యొక్క ఆభేదం చెప్పబడింది యత సర్వత్రావస్థితం ప్రజ్ఞానం బ్రహ్మ అత మై అపి స్థితం ప్రజ్ఞానం బ్రహ్మయేవ ప్రజ్ఞానత్వ విశేష ఇత్యర్థ ఎందువలనైతే సర్వత్ర సకల స్థిర చర శరీరాల్లో ఉండి శబ్దాది విషయాలను తెలుసుకుంటున్నటువంటిది మరి సకల వ్యవహారాలను చేస్తున్నటువంటిది ఏ చైతన్యం ఉన్నదో అదే ప్రజ్ఞానం అని చెప్పుకున్నాం కదా ఆ ప్రజ్ఞానమే బ్రహ్మం అంటే వ్యాపకమైనటువంటి చైతన్యం ఎందుకంటే సర్వత్ర ఉన్నటువంటి ఏ చైతన్యం ప్రజ్ఞానం ఉన్నదో అది నాయందు కూడా ఉన్నదే కదా అన్నప్పుడు మరి నేనెవరిని నేను బ్రహ్మమునే ఎందువలన అయితే సర్వత్రా ఉన్నటువంటి ప్రజ్ఞాన రూప బ్రహ్మం ఉన్నదో అది నాయందు కూడా ఉన్నందువలన నేను కూడా ప్రజ్ఞాన రూప బ్రహ్మమునే ఎందుకు ప్రజ్ఞానత్వ అవిశేషాత్ సామాన్యంగా బ్రహ్మవనందు ఏ ప్రజ్ఞానం ఉండదు అదే నాయందు నాయందు ఏదైతే ప్రజ్ఞానం ఉండదో అది బ్రహ్మనందు ఉన్నది కాబట్టి బ్రహ్మము నేను అని ఈ విధంగా తెలుసుకోవాలి ఇక మరొక టిప్పణం కూడా ఉంది పదమూడవ టిప్పణం అది చూడండి ఐతరే అరణ్యకే శాధ్యాయ విషయ ఆత్మస్వరూప బోధక వాక్య విషయ వాక్యసే అనంతరి ఏ అవంతరక ఏ స్వరూపక బోధక వాక్యక సమూహ ఇసరి ఇప్పుడు ఏస బ్రహ్మ ఏస ఇంద్ర అనే ఏదైతే ఉందో ఇది బ్రహ్మం యొక్క స్వరూప బోధక వచనం ఉన్నది ఇంతకు ముందుకు ఏ నేక్ష శృణోతీతం అనేటువంటి చోట ఏ నవాపశ్యతి మొదలుకొని సర్వాన్ని ఏవేతాన్ని ప్రజ్ఞానస్య నామధ్యేయాన్ని అనేటువంటి కేవల ప్రజ్ఞా రూప సాక్షిని చెప్పినటువంటి అవాంతర వాక్యాలు ఉన్నాయి ఇక ఏస బ్రహ్మ ఏస ఇంద్రా ఇత్యాదు కేవలం బ్రహ్మం యొక్క స్వరూప బోధక వాక్యాలున్నాయి అవాంతర వాక్యాలు అంటారు ఇక రెండింటిని కలిపితే మహావాక్యం అవుతుంది అయితే ఈ బ్రహ్మ స్వరూప బోధక వాక్యాల సమూహం అంటే ఈ శ్రీ చెప్తున్నాడు ఏ హే ఆత్మ బ్రహ్మ హే ఈ ప్రజ్ఞాన ఆత్మనే బ్రహ్మ ఉన్నది ఏ ఇంద్ర హే ఏ ప్రజాపతి హే ఏ సర్వదేవు అవరు ఏ పంచ మహాభూత పృథి వాయువు ఆకాశ ఆప నాం జల్ ఆప అంటే జలము జ్యోతి నాం తేజ్ ఏ హై అవరు ఏ క్షుద్ర అంటే అల్ప మిశ్ర సర్పాధికు బీజ్ అంటే కారణ రూపు ఇతర ఇంకా ఇతరమైనటువంటి స్థావరములు అవరు ఇతర జంగములు ఇంకా అండజములు అంటే పక్షియాదులు గుడ్ల నుంచి పుట్టేటువంటి దేహాదులు జారుజములు అంటే మావి నుండి పుట్టేటువంటి జరాయుధములు మనుష్యాదులు స్వేదజ అంటే యూకాదులు అంటే తేమ చేత పుట్టినటువంటి శరీరాలు ఉద్భిజమనంటే భూమిని చీల్చుకుని పుట్టేటువంటి లతలు గుల్మాలు వృక్షాలు మొదలైనటువంటి ఇంతే కాకుండా అశ్వ గౌ పురుష హస్తి అన్య జోకుచుకు ఏ ప్రాణీ సమూహే జంగం జో పగనిసే చల్తాహాయ జంగం అంటే పాదాల చేత నడిచేటువంటి జంగం ప్రాణులు ఆరు పతత్రి అంటే ఆకాశం నందు ఎగురేటువంటి పతనశీలమైనటువంటి పక్షులు జో స్థావర్ నామో అచల్ హై ఏవైతే స్థావర ప్రాణులు వృక్షాలు ఉంటాయో జాతీయ సర్వ ప్రజ్ఞానేత్ర ప్రజ్ఞారూప బ్రహ్మ హే నేత్ర ప్రవర్తక దిశ ఐసా హే చూడు ఈ అన్నిటిలోనే ఉండి అన్నిటికీ ప్రవర్తకమైనటువంటిది సర్వను ప్రకాశించేటువంటి ఏ ప్రజ్ఞారూప నేత్రమున్నదో అదే బ్రహ్మము నేత్రం అంటే ప్రవర్తకం నేనయే నయే దగ్గరికి తీసుకెళ్లేది నేత్రం అంటారు అంటే ఆ విధంగా నేత్రం వలె సర్వమును ప్రకాశించేది సకల వ్యవహారాలకు హేతు అయినటువంటి ప్రజ్ఞారూప చైతన్యం ఉన్నదో అదే అవరు ప్రజ్ఞాన్ అంటే బ్రహ్మ విషయ ప్రతిష్ఠిత ఉత్పత్తి ఆది కాలమే ఆశ్రిత ఆ ప్రజ్ఞారూప బ్రహ్మమునందే సకలం ప్రతిష్ఠితమై ఉన్నది మయేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మయేవ లయం యాతి తద్ బ్రహ్మాద్వయం అస్మయం అని కైవల్లి ఉపనిషత్తు చెప్పినట్టు సకలమును ప్రకాశించి సకల ఆకాశాది ప్రపంచ యొక్క స్థితి లయమునకు ఏది కారణమో మరి సర్వానికి ఏది అధిష్టానమో ఎందుకంటే కార్యం కారణాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది మరి సకలానికి కారణం ఎవరు జన్మద్యశ యథ లేదా యథోవాయుమాని చెప్పిన ప్రకారంగా సకల కారణం బ్రహ్మం కాబట్టి కారణం ఏంటంటే ఆశ్రయించుకొని ఈ సకలము అవస్థితమై ఉన్నది సర్వ జగత్కి పర్యవసాన భూమి అవశేష వస్తు నామరూపాత్మ కార్యాన్ని బాధ్యసినట్లయితే అవశేషంగా అధిష్టానం ఏదైతే ఉన్నదో అదే ప్రజ్ఞానం కయ ప్రత్యేగాత్మ అదే బ్రహ్మ హే ఏ మహావాక్యక అర్థ వాక్యానిక భాష ఆనందగిరికృత వ్యాఖ్యాన విషయ శంకా సమాధాన పూర్వక అధిక అర్థహే సో విస్తారికే భయ లిఖానహి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంత్రార్థాన్ని శ్రీ భాషకారులు భాష్యం రాశారు దాని మీద ఆనందగిరి వారు టీకా రాశారు అది విస్తారంగా రాశారు అదంతా మేము విస్తార భయం చేత ఇక్కడ రాయలేదు సంక్షేపంగా తెలుసు అంటాడు ఈ ప్రకారంగా ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యార్థాన్ని రెండు శ్లోకాల్లో శ్రీ విద్యారాణి గురుదేవులు చెప్పారు శుకరాశి ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ ఎనిమిది శ్లోకాలు ఇంత దగ్గర మనం ఋగ్వేద అంతర్గతమైనటువంటి ఐతరే అరణ్యకంలో ఉన్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి తెలుసుకున్నాము ఏం చెప్పుకున్నట్లయింది అంటే సకల మనుష్య అశ్వ గవాదులయందు చతుర్ముఖేంద్ర దేవతలయందు సకల ఇంద్రియాల చేత సకల వ్యవహారాలు చేయుటకు ఏ చైతన్యము ఏ శక్తి ఆధారభూతమై అధిష్టానమై సర్వప్రకాశకమై ఉన్నదో అదే బ్రహ్మము ఇక్కడ నీ శరీరంలో కూడా సకల ఇంద్రియాల చేత సకల వ్యవహారాలు చేసేది ఎవరు ఆ చైతన్యమే ఆ చైతన్యమే సకల ఉపాధుల చేత సర్వము ప్రకాశిస్తుంది సకల వ్యవహారాలు చేస్తుంది మరి సర్వత్రా వ్యాపించి సర్వ రూపాల్లో బ్రహ్మము కాబట్టి ఆ బ్రహ్మమే నీ ఎందు కూడా ఉన్నది కాబట్టి నువ్వే బ్రహ్మవు అని తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అని విధంగా నిశ్చయం సరే ఈ విధంగా ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్య విచారణ జరిగింది ఇక తర్వాత అహం బ్రహ్మాస్మైనటువంటి మహావాక్య విచారణ రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనో భునక్తు సహ వీర్యం పర్వాహై తేజస్వి